దేవుని కచేనావు కార్ము నేను చెప్పేయాలి నీ ఊచేసిన ఉపదారములకు నేను నిమించేను నీ ఊచేసిన ఉపదారములకు నేను నిమించేను ప్రార్థన కలిగి వస్తుంటే పరిస్థితుల ఒక దేవాలయం వదనాలైన మహోమత్ర మహమ్మద్ స్వామికి మీకే వదనాలు అయినా అపహా విశాఖ దాపంలో గొప్ప దేవాల మీకెంతో వదనాలు ప్రోగ్రాం ఆయన ఇక సాయంత్ర సంఘ ఆర్థికంగా గౌరవించిన ప్రార్థిస్తున్నాం అభినాయకత్వం అని ఈ రోజు సంవత్సరం జరిగి ధరించే చూడగా మీ ఇంతకాలం కాచి పాపాలని చెప్పి ఎక్కువ మహిళా బిడ్డని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం కలిపి మీ పలు సాక్ష్యాలు చేస్తామని ప్రార్థిస్తాం పుట్టినందరినీ సాక్ష్యం నిలవని ప్రార్థిస్తున్నాం సర్వసంగా పిల్లండి రాక పరీక్షలు ఆనందంతా కలిసి ఆధిక్యం వహించాలని ఏసీపీ పరిశ్రమ ప్రార్థిస్తున్నా మధ్యలో ప్రార్థించవలసింది దేవుల సర్వశక్తివంతుల సర్వాధికారి కన్నడ గొప్ప జీవాన్ని ఘనమైన నామానికి స్థితి ఆకం చెప్పారు ఈ రాత్రి కాలుస్తున్న ప్రభుని ఏర్పాటు చేసుకొని ఈ దాసులు బలపరిచి సంఘాన్ని బలపరిచి గ్రామాన్ని బలపరిచి అనేక ప్రాంతం నుంచి మీ సేవకులందరూ సమకూర్చుకొని ఈ రీతిగా నీ నామాన్ని ఘనపరుతుందిగా నీ వాక్యాన్ని ఎదచ్చలు చుట్టనైనా మీ ఆత్మకార్యం జరిగించండి వాటో ద్వారా మైంపొందిన దేవుడ ఇక ఈ ముందు కాలంలో జరగబోయే కార్యక్రమం తిరుగుతు పెద్దలకు అందరూ తోడుబడి అన్ని కూడా సహాయం చేయమని మీ కొత్త లేకుండా కూడా మీకు మీ పెద్దలకు అనుకూలపరచమని లేకుండా మీ ఆటంకాలు లేకుండా ఏ ఉద్యోగులు లేకుండా ఈ కార్యక్రమంలో అనుకూలంగా ఉండటానికి మీ మైమాగం ఉండటానికి మీ పిల్లలందరికీ ఆశీర్వత ఉండటానికి దీవంతరగటానికి ఈ గ్రామానికి ఆశీర్వదానికినైనా ప్రతి ఒక్కరిని జీవించమని జరగబోయే కార్యక్రమం అంతా మీరు మా ఈ పిల్లలకు అందరూ ఈ సభ అంతటినైనా మీరు నడుస్తుంది మీ వృత్తి మీ ఆత్మకార్యం జరుగుతుండగా అనేక ఆత్మలు బలపరచడానికి అనేక ఆత్మని సందికి రావడానికి ఆయన మీరు చేస్తున్న కార్యాలు పెట్టి అద్భుతాలు పెట్టి ఏది మరొకట ఈనాడు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుని వచ్చు లేసుని బలపరుచుకొని అన్ని విషయాలు సహాయం చేయమని ఇలా మీ దాసు నిలబడి మాట్లాడవచ్చుండగా ప్రతి ఒక్కరితో మీరు హృదయాన్ని తీర్చలే ప్రతి గొప్ప విశ్వాసంతో నమ్మకం కలిగి ఈ వాక్యాస్థానం జీవితం మీ పెట్టుబడి దయచేయమని అనే కాత్మని సన్నిధిలో పలించడానికి ఈ గొప్ప కార్యం జరిగించమా ఇక జరిగిన కార్యక్రమాన్ని మీ చేతి పాపడిస్తున్నాం మీరే అధ్యక్షత వహించి సమస్త ఘనత మేము మీ పొందుకోమాలి ఈ చిన్న రాత్రి పులుపు రాజ్యమని చేర్చుకొని ప్రతిఫలము దయచేయమా సమశక్తిని శ్రేష్ఠమైన ప్రార్థించి స్థుగించి ఏర్పడిన కొన్ని నామద్ద మధ్యనున్నారు డాక్టర్ సంపత్ కుమార్ నాయ గారు మన మధ్యలో ఉన్నారు వారు వచ్చి కొద్ది నిమిషాలు మరి సాక్ష్యాన్ని కలుపుకోవాల్సింది సాయంత్రాల సమయంలో మనము ఈ యొక్క మంచి గ్రామం నంబోడు గ్రామంలో దేవుణ్ణి మనపరచటకు ఆయనను ఆరాధించడకు ఆయన కీర్తించటకు ఆయన యొక్క ఇచ్చినటువంటి వాక్కును మరి ప్రసరణం చేయటకు సమయాన్ని బట్టి దీనికి అందస్తున్నా నా డాక్టర్ సంతత్ కుమార్ నేను నల్గొండ జిల్లా వాస్తవ్యుడును ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో పనిచేస్తూ ఉన్న సమయంలో జరిగినటువంటి సంఘటనలు నా యొక్క సాక్ష్యంగా మీ ముందు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను కుటుంబంగా నా భార్య ఇద్దరు పిల్లలు బాబు పాప తను ఒక సైంటిస్ట్ గా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి తను నేను వయస్ డే ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ అని ఆ అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ లో సెక్రటరీగా పనిచేస్తున్నాను మా మధ్యలో మా గురువులు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు మా ప్రియులు మరి వాక్యం చెప్పటకు వివిధ ప్రాంతంలోకి వెళ్ళినారు అయితే నా సాక్ష్యము కుటుంబము చాలా సంతోషంగా ఉన్నతముగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగిస్తూ దేవుడిని ఆశీర్వదములు మా కుటుంబంపై వర్తిస్తున్న కాలంలో ఒక సంఘటన జరిగింది తొంభై మూడో సంవత్సరంలో నా యొక్క వివాహం జరిగింది రెండు వేల ఆరో సంవత్సరంలో నా భార్యకు మరి అస్వస్థత అది కారణము ఆ యొక్క క్యాన్సర్గా ఉండి అనేక ఆసుపత్రులు తిరగడం జరిగింది ఏ ఆసుపత్రికి వెళ్ళినప్పటికీ అక్కడ డాక్టర్ చెప్తున్నారు ఒక నిన్న కంటే ఎక్కువ తను బ్రతకదు మీరు అంత డబ్బు ఖర్చు పెట్టుకోవటం మరి ఉదని చెప్పి పంపించడం జరిగింది ఆ తర్వాత పెద్ద ఆసుపత్రి అయినటువంటి అప్ప ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వారు చెప్పారు మరి కొంతకాలమే బ్రతుంది యాభై లక్షల వరకు ఒక నెల రోజుల లోపు అవుతుంది అంతర్జాతీయ డాక్టర్స్ వస్తారు పరీక్షలు చేస్తారు ఆపరేషన్ చేస్తారు అని చెప్పిన మాలో ఉన్నటువంటి విశ్వాసము ఆ పరిస్థితులు ప్రభావము మరి వ్యక్తిగతంగా నేను అనుభవించిన తీరును బట్టి ద్వారా మీరు మరి ప్రభువు ఆ యొక్క విశ్వాసం పెంచుకుంటూ జీవిస్తారని నమ్ముతున్నా ఆ యొక్క అపోలో ఆసుపత్రిలో తనకు ఆ యొక్క లివరు డెబ్బై ఐదు శాతము వారిని ఆపరేషన్ చేసి తీసివేసినారు ఆ తర్వాత కీమోథెరపీస్ రేడియేషన్స్ అని మరి ఆ రీతిగా జరుగుతూ వచ్చింది అయితే అతి సమయంలో మా గురువులైనటువంటి ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు మా మిత్రులు మా కాలంలో ఉన్నటువంటి వారు అనేక దైవజనులు మా యొక్క గృహము దర్శిస్తూ ప్రార్థిస్తూ మాకు ధైర్యపరుస్తూ ఉన్న సమయంలో ఒక ఆదరణ ఒక ధైర్యము ఒక విశ్వాసము అది మరి పెంపు తీసుకుంటూ తనను ఆసుపత్రికి తీసుకెళ్ళటము ఇంటికి తీసుకురావటము కీమోథెరపీ అని మరి అది కరమైనా జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే డాక్టర్స్ మరి ఒకటే నేను అని చెప్పాడో అప్పుడు నా భార్య ఒక మాట అన్నది ఆ డాక్టర్ తో డాక్టర్ గారు మీరు మరి మా భర్తకు చెప్పినటువంటి మాట అది నాకు నేను విన్నాను మరొకసారి చెప్పండి నేను అడిగింది డాక్టర్స్ కొద్దిగా ఆలోచన అమ్మా మీకు చెప్పడం మంచిది కాదు ముందుగా కిమోథెరపీ చేయడంతోనే వెంతకలన్నీ ఊడిపోతాయి మరి బలహీనంగా అయిపోతారు రక్తం కూడా క్షీణించిపోతుంది మీరు అధైర్యపడతారని మేము మీకు చెప్పట్లేదని వాళ్ళు డైరెక్ట్ గా అమ్ముతూ ఉన్నారు అప్పుడు ఆమె చాలా ధైర్యంగా డాక్టర్ గారు నాకు అదేం జరగదు మీరు చెప్పింది నెల కాదు ఎక్కువ కాలం బతుతాను అని ఆమె యొక్క ఉంటూ ఆ జీవితాన్ని కొనసాగిస్తున్నాయి మరి తను సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో సైంటిస్ట్ ఇంజనీర్ గా ఉన్నది మంచి జీతము ఉన్నత పదవి అక్కడ ఆఫీసులో చాలా మంది కూడా రేడియేషను ఆ ద్వారా అనేక మందికి ఇదే వ్యాధి సంక్రమించి ఈమెగట ముందే చాలా మంది చనిపోవడం జరిగింది వారందరికీ కూడా తను ఒక ఊగార్పును ఒక కౌన్సిలింగ్ ఇస్తూ వారికి మరి దేవుని అని ఉన్నటువంటి యొక్క వాంచ ఆ విశ్వాసంలో ఆ ధైర్యాన్ని వారితో పంచుకుంటూ వారికి కౌన్సిలింగ్ ఇస్తూ జరిగించింది అనేక మంది చనిపోయారు ఈ రీతిగా కీమోథెరపీకి వెళ్ళినప్పుడల్లా మరి వారు ఒక్కొక్క ఇంజక్షన్ కు మూడు లక్షలు నాలుగు లక్షలని మరి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు చేయించడం జరిగింది మా వ్యక్తిగతంగా చాలా డబ్బులు ఖర్చు రూపేనా మేము ఖర్చు చేయడం జరిగింది పిల్లలు అప్పుడు హై ఉన్నారు ఈ రీతిగా ఆరు సంవత్సరంలో ఏకదాటిగా మరి పదిహేను రోజులు ఇరవై రోజులు ఐదు రోజులు మూడు రోజులు రోజు తప్పించి రోజు ఈ రీతిగా కీమోథెరపీ అని రేడియేషన్ అని అనేక ఆసుపత్రులు తినటం జరిగింది మరి అటు సమయంలో దేవుడు నాకిచ్చినటువంటి ఆ యొక్క స్థిరమైనటువంటి మనసును ఒక ఏ రీతనైనా నా బాడీని నేను ఈ సేవ చేస్తూ ఆమెను నేను దక్కించుకోవాలనే ఆశ నాలో ఉంది ఆ రీతిగా ఉన్న ఆ సమయంలో ఒక ఆరు సంవత్సరం వరకు నాకు సరైనటువంటి నిద్ర లేని ఆ యొక్క సమయంలో దేవుడు ఎట్లున్నారు పిక్చర్ నాకు తెలియదు తను పిల్లలను చూసుకుంటూ చిన్న పిల్లలు వాళ్ళకు అంతగా అర్థం కాదు తల్లి వేడనా ఆ బాధ చూస్తున్నారు కానీ అన్వయించుకోలేని పరిస్థితి వారితో ఒక ఆరు సంవత్సరాలు తను గడిపే గడిపిన దినాలు అవి ఎంతో మేలుకరంగా ఉన్నాయి పిల్లలు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు తను అనేక ఆసుపత్రులు మరి అది తను ఇంత బాధ ఉందా నాకు అర్థం కాదు ఎందుకంటే వారి డిపార్ట్మెంట్ లో మరి క్యాన్సర్ హాస్పిటల్ లో మనం గమనిస్తాము వారి వేదన ఆ బాధ నొప్పి అది వాళ్ళు మాత్రమే తెలుస్తుంది పిల్లలు ప్రతి విషయంలో కూడా తల్లితో మాట్లాడచ్చు మరి వారు ఆ యొక్క జీవితాన్ని చూసినారు బాబు పాప హై ఉన్నారు నేను డ్యూటీ టూర్తికి వెళ్ళాలి పిల్లలు వింటూ అన్ని ఉంటలు ఏం तरह व स्कूल वो मल्ल आस्पाली आस्पुराव आफी फ्रीडम दबे ना समय आस्पु तिवे इवीं व्यक्ति की कुटे वेदे आपदा लेकिन ఇబ్బంది రోగము అస్వస్థత జరిగిన సమయంలో మనము విశ్వాసము కోకూడదు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ధైర్యాన్ని ఆయన వాక్యను ఎల్లప్పుడూ ఆయన యొక్క వాక్యమును చదువుతూ దాని ఎందు బలం పొందుతూ దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క అన్యోన్య మరి ఆ ఎడబాటు కాకుండా ఎలా వేరాల అన్ని సమయంలో దేవుడు మనకు తోడైన్నారు అనేది గుర్తుంచుకోవాలి ప్రతి విషయంలో ఆ రీతిగా దేవుడు సహాయం చేస్తూ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కోటి రూపాయల వరకు మాకు ఇప్పించడం జరిగింది ఆమె ఖర్చుల కూడా ఇది నాకు తెలుసుకున్న వరకు దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వము ఏ డిపార్ట్మెంట్ ఏ వ్యక్తి కూడా అంత అమౌంట్ శాంక్షన్ చేయబడలేదు మాకున్నటువంటి ఆ యొక్క ఆర్థిక విషయాలను కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ నడిపిస్తూ చివరిగా తను చాలా క్షీణిస్తూ ఉన్న సమయంలో ఆమె ఎన్నో మీరు ధైర్యంగా ఉండాలి పిల్లలు జాగ్రత్త జీవిత ప్రయాణములు ఈ విశ్వాస పరీక్షలు ఒక వ్యక్తికి ఒక కుటుంబాలకు భార్యాభర్తలకు పిల్లలకు మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటనలు మాట్లాడతారు ఏ రీతి అయినటువంటి స్థర్యాన్ని ధైన్యాన్ని ఆ యొక్క విశ్వాసాన్ని ఎప్పుడైతే నీవు దేవుని బిడ్డగా క్రీస్తు నామంలో ఆ యొక్క విశ్వాసంలో దేవుని నామంలో రక్షింపబడి జీవిస్తావు సమస్తము ఆయనే ఆదరణగా ఆ యొక్క ధైర్యం కల్పిస్తూ నడిపిస్తూ జీవింపచేస్తూ ఉంటారు ఆ రీతిగా ఆరు సంవత్సరాల వరకు తను జీవించి చివరిగా ఆ యొక్క తుది దశలో జాండీస్ ద్వారా చనిపోవడం జరిగింది మా ఇంటి సమీపంలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో అక్కడికి తీసుకెళ్లినప్పుడు జాండీస్ ఉన్నది జాండీస్ ద్వారా చనిపోయిందని ఆ సర్టిఫికెట్ ఇవ్వడం తను క్యాన్సర్ ను आयुक जांडी द्वारा मलदे इपक्ष अंत वाल आफीसि आव पाने जून सीनियर्ची वालू सतापा ने देड़ कुटम प्रतिक्रिय मन को विश्वास में దేవుని బిడ్డగా నేను నిలకడగా ఉండి కార్య సార్థకమైనటువంటి ఆ యొక్క ప్రార్థన కొనసాగించాను కీర్తనకారుడు మోసే ప్రవక్తలు పౌరులు భక్తుడు అనేక మంది ఆ ప్రార్థన వేరుగా వెలుగుగా జీవించినారు కాబట్టి నేను కోరేది ఈ యొక్క సంఘము చాలా ప్రేమతో ఉన్నటువంటి సంఘం నందుస్తవులు క్రైస్తవేతరులు అందరూ ప్రేమతో సాన్నిధ్యంతో మరి యొక్క పట్టణంలో చుండగా మీరు మీ మీ జీవితంలో మీ సంఘములో కుటుంబంలో సమాజం పట్ల ఇతరుల పట్ల మీకున్నటువంటి ఆ యొక్క దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ ఆపదలు ఉన్న వారికి అవసరం ప్రార్థనా అవసరం ఉన్న వారికి ప్రార్థించాలి దేవుడు కార్యము జరిగిస్తాడు మరి ఇటు మన జీవితాలకు ఎంతో ఒక విశ్వాస పరీక్షలు విజయాన్ని ఏ రీతిగా సాధించాలనే విషయాన్ని దేవుడిచ్చినందుకు మరి కుటుంబ సంబంధంగా ఆ యొక్క ఈ సంగములకు మరీ పాస్టర్ గారికి సహోదరుడు డాక్టర్ చక్రవర్తి వారి కుటుంబానికి తనకు మరి వందనాలు చెల్లిస్తున్నాను మంచి సాక్ష్యాల్ని మరి కుటుంబ జీవితంలో దేవుడు చూస్తున్న నేలను బట్టి మనతో పాటు